కీర్తన సంఖ్య ఐదు వందల ఇరవై నాలుగు ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు ఏ దశ చూచిన దేవుడు నవుల మోము తోడ మోముతోడ నరసింహరూపుతో తోడ జవ్వని తోడ మీదట సరసమాడ పువ్వుల దండలు ఇరు భుజాలపై వేసుకొని పువ్విళ్ళూర గొలువై ఉన్నాడు దేవుడు చక్రముల తోడ జమలి కోరల తోడ అంకెల గటియ భయ హస్తాలెత్తి కంకణాల హారాలతో ఘనకిరీటము వెట్టి పొంకమైన ప్రతాపాన బొదలీ నీ దేవుడు నా దేవతలతోడ నారదులతోడ గానములు వినుకుంటా గద్దెపై నుండి ఆనుక శ్రీ వెంకటాద్రి నహో బలమునందు తానకమై వరాలిచి దాసులకు దేవుడు